ీగరుభ్యో నమ హరి ఓ గణానా గణపతిగొంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నో సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరంపరా జితాత్మన ప్రశాంత పరమాత్మా సమా శీతోష్ణసుఖదు తనయోజాలపరి మనం కొంతవరకు దాన్ని విశ్లేషణ చూసి ఉన్నాము దాని అన్వయం కూడా నేను మీకు పాయింట్అవుట్ చేశాను అది ఎలాగంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణముల రెండు దేహాన్ని సుఖదుఖముల విషయంలో మనస్సును జయించుట ఆత్మ అంటే దేహము మనస్సు రెండు కూడా దేహం దగ్గరికి వచ్చేప్పటికీ శీతోష్ణాలని సహించటం సహించటం ద్వారా జయించటం మనస్సు దగ్గరికి వచ్చేప్పటికీ సుఖ దుఃఖాల యుడు సమత్వాన్ని కలిగి ఉండడం ద్వారా వాటిని జయించడం ఆ పని చేసి తథా ఇంకొక పని కూడా మనం సాధించాలి అదేవిటి మానాపమానయోహో ప్రశాంతస్య సమాజంలో సమాజ కుటుంబ జీవనంలో కూడా కుటుంబంలో కూడా ఇంట్లో కోపాలు తాపాలు ఉంటాయి లేక కోపాలు తాపాలు అంటే నన్ను వాడు అవమానం చేశాడు అయితే ఆమె నన్ను అవమానం చేసింది నా మాట వినలేదు ఈ అవమానం అనేది అనేక షేడ్స్ ఉంటాయి దానికి అన్నీ ఒకే రూప రకంగా ఉండకపోయినా దేరాల్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఈ మానావమానముల ఎడల ప్రస మనస్సు చాలా అల్లకల్లోలం చెందుతూ ఉంటుంది మామూలు వాడికి సామాన్య జనుకి అలా కాకుండా మనస్సు మానవమానములు రొంగింటి ఎందు కూడా ప్రసన్నముగా ఎవనైతే అటికట్టు ఉంటాడో చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఔటర్ అండ్ ఇన్నర్ రోడ్లు ఉంటాయి ప్రతిదానికి బయట ఉండే ఒకటి ఉంటుంది దాని బయట ఉండేదాన్ని నామరూపాలు ఉంటారు దానికి లోపల అంతర్గతంగా ఉండేదాన్ని స్పిరిట్ అంటారు దాని యొక్క సాధారణంగా మన ఆధ్యాత్మిక జీవనం అన్నట్లయితే దాంట్లో ఈ బయటనుండేదానికే మనుషులు ప్రాధాన్యత ఇస్తారు తప్పిస్తే దాంట్లో ఉండే బూఢార్థాన్ని పక్కన పెడతారు ఇప్పుడు ఉదాహరణకి ప్రసాదం ఉందనుకోండి ప్రసాదము అంటే దాని అర్థం ఏమిటి మనస్సు ప్రసన్నముగానుముందుట అని అర్థం అది ప్రసాదం అంటే అంతే కాని బ్లాక్లో లడ్డు కొనేసి తినేయడం కాదు కానీ దాన్ని ఆలయంలో కొట్టుకొస్తాం మనం సో మనస్సు ప్రసన్నముగానుట అది ప్రసాదం అక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్ అది అది ఎలాగంటే మీరు ఈశ్వరుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించి షోడశోపచారాలతో ఆరాధించి సో మంత్రపుష్పం చెప్పడం పూర్తయ్యేపటికి అన్ని ఉపచారాలు పూర్తయ్యాయి ఎంతో మనస్సుకు ప్రసన్నత అనిపిస్తుంది అది ప్రసాదం అంటే అంతేగాని కంగారు కంగారుగా నోట్లో వేసుకుని పారిపోవడం అది కాదు ప్రసాదం అంటే తినడం ప్రసాదం ఏమిటండి మీరు తిని ఏదో గొప్ప చేశానంటే తినడం అన్నది మనస్సులో వచ్చినటువంటి ఒక పవిత్రతకి చిహ్నం అయితే ఆ తినడానికి విలువ ఉంటుంది కానీ కేవలం తినడం తినడం తిన్న తిన్న కారణంగా పుణ్యం వస్తుందండి తినడం మానిస్తే పుణ్యం వస్తుంది కానీ తింటే పుణ్యానికి వస్తుంది కాబట్టి ఆ తినడానికి ఏదో ఒక గూఢార్థం ఉండాలి ఏమిటి ఆ గూఢార్థము ఈ తినడము ప్రసన్నమైన మనస్సుకు సంకేతము ఆ పర్ఫెక్ట్ అది ప్రసాదం అంటే అలాగా ఆ గూఢార్థాన్ని మీరు విస్మరించేసి కేవలం భక్ష్యంతో అట్టి పెట్టారనుకోండి అదేమిటవుతుంది మెకానికల్ అయిపోతుంది యాంత్రికంగా తయారవుతుంది ఎనివే సో మనం స్వభావం అలా ఉంటుంది కఠినమైన దాన్ని విస్మరి విడిచిపెట్టేసి తేలికైనదో పట్టుకూడదు మనస్సు ప్రసన్నంగా పెట్టుకోవడం అంటే చాలా కఠినమైన విషయం ప్రసాదం చక్కగా తినేయడం అంటే దాంట్లో కఠినమైన ఇంకో సెకండ్ సెకండ్ టైం కూడా వడ్డిస్తే పుచ్చుకోవచ్చు జనరల్గా ప్రసాదం ఒకసారి వడ్డిస్తారు వాళ్ళకి ఉత్సాహం ఉండి ఇంకోసారి వడ్డిస్తే ఏమో అభ్యంతరమేనా సో కాబట్టి మానావమానముల ఎందు ప్రసన్నమైన మనస్సును కలిగి ఉండుట ఈ రెండు పనులు చేస్తే ఏమైపోతుంది పరమాత్మ సమాహిత ఆ పరమేశ్వరుడు మీకు చాలా దగ్గరగా ఉంటాడు ఈ రెండు పనుల గురించి నేను విశ్లేషణ చేస్తూ ఉన్నాను సుఖము దుఃఖము సుఖము అంటే సుఖమంటే ఏంటండి సుఖం వచ్చినప్పుడు కానీ సుఖాన్ని కోరిన సందర్భంలో కానీ సుఖము అంటే గతంలో మనకు కలిగినటువంటి అనుకూలమైన అనుభవము యొక్క స్మృతి అని అర్థం ద మెమరీ ది ప్యాస్ట్ ఎక్స్పీరియన్స్ గతంలో మనకు అనుభవం కలిగింది ఆ అనుభవము మనకి అనుకూలంగా ఉండి దాన్ని గుర్తు చేసుకుని అటువంటి అనుభవం మళ్ళీ నాకు కావాలి అంటే అది సుఖాన్ని కోరుకుంటా కామన క్లష ఏమంటే పెయిన్ అంటే ఏమిటి లేకపోతే ఫియర్ భయము సుఖ దుఃఖములు రాగద్వేషములు కామనా భయములు ఇవన్నీ కూడా పరస్పరము సంబద్ధములైన అంటే ఇంటర్ రిలేటెడ్గా ఉండేటువంటి భావజాలము సో భయం అనేది ఉంటుంది భయం అంటే ఏమిటి గతంలో మనకు అనుభవం ఉన్నది అది చాలా ప్రతికూలమైన అనుభవం ఆ అనుభవం గుర్తుకు రాగానే మళ్ళీ అటువంటి అనుభవం తిరిగి వస్తుండేమో అనే భావన కలుగుతుంది అదే భయం అంటే సో ఈ విధంగా గతంలో ఉన్నటువంటి అనుకూల ప్రతికూల అనుభవాలను బేసిస్గా చేసుకుని ఆ అనుకూల అనుభవాలు మనకి రిపీట్ అవుతూ ఉండాలి అది రిపీట్ అయితే సుఖము అది మనకు కావాలి దుఃఖము అంటే గతంలో వచ్చిన ప్రతికూల అనుభవాలు మనకి రాకూడదు వచ్చి తేరడం రావడానికి వీన్ అని ఈ విధంగా మీరు ఒక ఎజెండా లైఫ్ గురించి ఒక ఎజెండా లైఫ్ ఉంది ముందు మన ముందు జీవితం అనే ప్రవాహంగా వస్తూ ఉంటుంది ఈ జీవితాన్ని దాని దానిని అది వెళ్ళనివ్వకుండగా మన ఎజెండా దాని మీద ప్రవేశపెట్టి అది దాని అది ఎలా ఉంటే ఆ నేను దాన్ని స్వీకరిస్తాను అన్న అన్నారు అనుకోండి మీరు అప్పుడు మీ మనస్సుకి కల్లోలము కలిగే పరిస్థితే ఉండదు కానీ అది ఎలా ఉంటే అలా పనికిరాదు నాకు ఎలా అనుకూలమో అలా ఉండాలి అంటే సుఖమే కావాలి దుఃఖం రాకూడదు ఇది మన ఎజెండా మనం ఫిక్స్ చేసేసాం ఆల్రెడీ సుఖమే రావాలి దుఃఖం రాకూడదు సరే ఇప్పుడు వాడు వాడి జీవితంలో వాడు చాలా వల్ల రబుల్గా ఉంటాడు అంటే ఆ మానసికమైన కల్లోలానికి ఏ క్షణంలోనైనా సరే వాడు అటువంటి కల్లోలానికి గురి ఉంటాడు ఎందుకంటే వాడు జీవితాన్ని చేసే అప్రోచ్ జీవితం ఏడల వాడుకున్న ప్రవృత్తి అది రాంగ్ ప్రవృత్తి ఇది ఎలా ఉంటుందంటే మాకు వేసవకాలం రాకూడదు శీతకాలమే ఉండాలి అంటే ఎక్కడ కుదురుతుందండి అది ఇండియా ముఖ్యంగా ట్రాపికల్ కంట్రీస్లో చలి వేయకూడదు వేడిగానే ఉండాలనో వెచ్చగానే ఉండాలనో లేకపోతే వెచ్చగానే చలి కావాలి వెచ్చ వేడి ఉండకూడదనో అలా కుదరదు ఎందుకంటే రెండు కూడా వస్తూ కనుక ఆ సుఖ ఎడల సరైనటువంటి ప్రవృత్తి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సుఖము మనస్సుని కల్లోలపరుస్తుంది దుఃఖం మాత్రమే కాదు ఇప్పుడు మీ ఇప్పుడు చాలామంది మా నేను చిన్నప్పుడు చూసేవాడిని కపిల్ దేవనయ ఆయన సెంచరీ బ్యాటింగ్ చేసి సెంచరీ కొట్టినప్పుడు ఆనందం పట్టలేక గుండె ఆగిపోయి చేసిపోయిన వాళ్ళు ఉండేవారు దుఃఖమే కానక్కర్లా సుఖం కూడా దుఃఖ హృదయానికి తీవ్రమైనటువంటి కల్లోలాన్ని కలిగిస్తుంది సుఖము దుఃఖము దుఃఖం ఎలాగో కలిగిస్తుంది చాలా పెద్ద కల్లోలం హృదయంలో నిర్మాణం అవుతుంది ఈ విధంగా మనస్సు ఎప్పటికీ ఒక తుఫాను వచ్చినటువంటి జలాశయం ఎలా అయితే అతలాకుతలం ఉంటుందో ఆ విధంగా మనస్సులో నామరూప బుద్ధి సుఖము అనుకూల బుద్ధి సుఖం నాకు కావాలనేటువంటి కామన దుఃఖం నాకు ఉండకూడదు భయము ఈ విధంగా కామనలని భయాలతోటి మనస్సును మీరు ఆ మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉంది ఒక తెర వేసినట్టయిపోయి హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుడు మనకు కాకుండా అయిపోతాడు దేవుడు ఉండి కూడా మనం దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉంటాం ఉడికే దేవుడు దేవుడు అని చెప్పేసి ఉడికే దేశమంతా తిరిగి ఏమైంది మన హృదయంలో సాక్షాత్కరించుకోవాలి కానీ మీకు రహస్యం ఏంటంటే మీకు లోపల ఏది అనుభవానికి వస్తుందో అదే బయట అనుభవానికి వస్తుంది మీకు లోపల ప్రేమ అనుభవానికి వచ్చింది అనుకోండి బయట అంతా ప్రేమ కలుగుతుంది ప్రేమ అనేది మీకు దర్శనమిస్తుంది లోపల ద్వేషం పెట్టుకుంటున్నారనుకోండి బయట అందరి ఎందు దు దుష్టభావాలే మీకు కన అలాగే లోపల అశాంతిగా ఉందనుకోండి మీకు ఎటు చూసినా అశాంతి కనిపిస్తుంది అదే లోపల శాంతి కనుక మీరు ఆవిష్కరించుకుంటే చుట్టూ శాంతి ఉంది అని అనిపిస్తుంది సో ఆ ఇన్నర్ సైలెన్స్ని కనుక మనం ఆవిష్కరించుకుంటే చుట్టూ కూడా ఒక రకమైన సైలెన్స్ ని మీరు అనుభవాన్ని అనుభవించగలుగుతారు హృదయంలో ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటే ఔట్ సైడ్ నిజంగా సైలెన్స్ గా ఉన్నా జనరల్ గా ఉండదు ఔట్ సైడ్ సైలెన్స్గా ఉండదు ఏదో గడబలు ఉంటూనే ఉంటుంది ఒకవేళ యథార్థంగా అవుట్ సైడ్ సైలెన్స్ గా ఉన్నా మీరు హృదయంలో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దము మీకు ఇబ్బందిని కలిగిస్తుంది అది కూడా అశాంతిని ఇబ్బందిని కలిగిస్తుంది తప్పిస్తే అది మనకు ఉత్సాహాన్ని కలిగించదు కాబట్టి ఇక్కడ సారం ఏమిటంటే మనస్సులో ఉండేటువంటి ఆ ప్రవాహము ఆ అధికమైన ప్రవాహము సంకల్పముల యొక్క ప్రవాహము చాలా వేగంగా చాలా ఎక్కువ సంకల్పాలు ఫ్రీక్వెన్సీ అంటారు సంకల్పముల యొక్క ఫ్రీక్వెన్సీ నిమిషానికి ఇరవై సంకల్పాలు వచ్చాయి అనుకోండి చాలా ఎక్కువ వచ్చాయి ఆ నిమిషానికి ఇరవై సంకల్పాలు అలాగ పరుగులు తీసిస్తోంది మనస్సు అనమాట అలా కాకుండా ఆ మనస్సు యొక్క సంకల్పముల యొక్క ప్రవాహ వేగము ఫ్రీక్వెన్సీ తగ్గింది అనుకోండి అప్పుడు ఏమిటవుతుందంటే సంకల్పముల యొక్క క్వాలిటీ పెరుగుతుంది సంకల్పాలు వస్తాయి కానీ వాటి క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది క్వాంటిటీ పెరిగిపోతే ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోతే క్వాలిటీ సఫర్ అయిపోతుంది సో మనస్సులో పవిత్రమైన ఆలోచనలు క్రమంగా సింపుల్గా వస్తూ ఉంటే అటువంటి మనస్సులో ఒక అటెంటివ్నెస్ సమాధానము నిర్మాణం అవుతుంది ఇప్పుడు మనస్సులో ఆ ఆలోచనల ప్రవాహము చాలా తీవ్రంగా ఉందనుకోండి అటువంటి మనస్సుకి పరధ్యానం అని అంట అంటే మనస్సు ఎక్కడో పడిపోతూ ఉంటుంది మీరు మనిషి ఇక్కడే ఉంటాడు కానీ వాడి మనస్సు మరి ఉంటుంది ఉదాహరణకి మీరు ఎవరికొద్దాం మాట్లాడుతున్నారనుకోండి సడన్ గా మీకు అర్థం అవుతుంది వాడు మనం మాటలు వింటలేదు వాడు మీ ముందు నిలబడ్డాడు ఊ కొడుతున్నాడు తప్పిస్తే వాడి మనస్సు ఎక్కడ ఉంది అని మీకు అర్థమైపోతుంది అర్థమైపోతే మీరు చాలా ఫీల్ అయిపోతారు మనం ఇంతసేపు వాగేమో వాడేమో వెళ్ళాలని అంటే వాడి మనస్సు ఎక్కడో ఉందనమాట అంటే ఏదో ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉందనమాట ఆ నిరంతరమైన ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోయే మనస్సుకి సమాధానము అంటే ఏకాగ్రత లభించదు అటువంటి ఏకాగ్రము కాని మనస్సు ప్రవాహ రూపంగా సంకల్పములతో నిండిన మనస్సు ఆత్మ చైతన్యం మీద ఒక పరద ఒక తెర కప్పేసినట్లయింది ఎప్పుడైతే మనస్సులో మీరు ప్రసన్నతని తీసుకొస్తారో ప్రశాంతస్య ఆ ప్రశాంతిని ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు ఆ పరమాత్మ ఆ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉండే ఈశ్వరుడు తనంత తానుగా సాక్షాత్కరిస్తాడు ఈశ్వరుడు తనంత తాను సాక్షాత్కరిస్తాడు ఈశ్వరుడికి సూర్యునితో పోలిక పెడతారు ఆత్మదేవుడికి ఆత్మదేవుడు ఈశ్వరుడు అంటే ఆత్మరూపంగానే ఉంటాడు ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుడికి సూర్యునితో పోలిక సూర్యుడు తనంత తానుగా సాక్షాత్కరిస్తాడా లేకపోతే మీరు ప్రయత్నం చేసి తీసుకొస్తారా తనంత తానుగా సాక్షాత్కరిస్తారా మరి మీరు చేయాల్సిందేమిటి సూర్యుడు వచ్చే సమయానికి ఆ కిటికీ తెరలు తీసేసి కిటికీ అడ్డాలని శుభ్రంగా తుడిచి క్లీన్గా పెట్టుకుని కిటికీ తలుపులు తెరిచి ఆ సూర్యకాంతిని స్వీకరించటానికి మీరు సంసిద్ధంగా ఉంటే సరపడుతుంది అదేవిధంగా మనస్సులో ఆ తెర వంటి ఆలోచన సంకల్ప ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మనస్సును ఎప్పుడైతే ప్రసన్నంగా అట్టి అటువంటి మనస్సులో ఆత్మ సూర్యుని యొక్క ఉదయము అయిపోతుంది మీ ప్రయత్నం చేత సిద్ధించదు స్వతసిద్ధంగా సహజంగానే పరమాత్మ యొక్క సాక్షాత్కారము అయిపోతుంది అప్పుడు ఆ పరమాత్మ తాను విలీనుడై సో అహం బ్రహ్మాస్మి ఆర్ శివోహం సో నేనే శివుడను అనే ఆ జీవన్ముక్త అవస్థలో సాధకుడు ఉండిపోతాడు అంత సరళమైన విషయం పరమాత్మ సమాహిత సో ఇది ఎలాగంటే ఏ నిచ్చెన నుంచి మనం పైనట్టు నుంచి క్రిందకి దిగేసామో అదే నిచ్చెన ద్వారా క్రింద నుంచి పైకి వెళ్ళిపోవచ్చు మళ్ళా మనం మనస్సు ద్వారా ఆ పరమాత్మ స్థితిలో ఉండి కూడా సహజంగా ఆత్మస్వరూపుడై ఉండి కూడా మనస్సుతోటి తాతాత్మ్యం చెందుట ద్వారా మనస్సు కారణంగా మనం సంసారలమైపోయి సుఖీ దుఃఖి అనే సంసారత్వంలో మనం జీవిస్తూ ఉంటాం అదే మనస్సును మీరు పవిత్రం చేసేసినట్లయితే ఏ మనస్సు మన సంసారంలోకి కూల ద్రోస్తుందో అదే మనస్సు మనల్ని సంసారం నుంచి జీవన్ముక్తికి తీసుకుపోతుంది ఎటొచ్చి ఆ మనస్సుని ప్రశాంతముగా మనస్సు యొక్క ప్రశాంతిని బాగా చెడగొట్టేటువంటి స్థితులు మాన అవమానములు మానవమానములు ఉంటాయి ఈ రెండు కూడా మనస్సు యొక్క ప్రశాంతిని బాగా చెడగొడతాయి ఇప్పుడు మీరు చూడండి ఈ మానావమానములకు నేను సమాజంలో మన సమకాలీన సమాజంలో ఉండే దృష్టాంతాలు ఇస్తున్నా ఒక ఒక సభ చేశారు ఆ సభకి ఆడియన్స్ కంటే విఏపిలు ఎక్కువైపోయారు ఈ విఏపిలందరూ స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు స్టేజ్ మీద పదహారు కుర్చీలు వేసి పదహారు మందిని కూర్చోబెట్టేశారు ఇంకా మిగిలిపోయారు వీఐపీలు వాళ్ళు మేము సభలో కూర్చోము మేము స్టేజ్ మీదే కూర్చుంటాము అని మొరాయించేశారు దాంతో ఇంకో ఎనిమిది కుర్చీలు వేసి ఇంకో ఎనిమిది మండగురు విఐపీలు ఎక్కిశారు సభలో జనం తక్కువను స్టేజ్ మీద ఎక్కువ ఉన్నారు ఇంకొక నాలుగురు విఐపీలు వచ్చేసారు వచ్చేసి మేము కూడా సార్ స్టేజ్ మీదే కూర్చోవాలి మేం కింద కూర్చుంటే మాకు అవమానం అయిపోతుంది అనేది ఇంకో నాలుగు కుర్చీలు వేసి వాళ్ళని కూడా ఎక్కించేస్తే మిగతా కొందరు కొంచెం హిఫ్టీగా ఉన్న కారణంగా ఆ స్టేజ్ అంతా కూడా అందులో మన వాళ్ళు స్టేజ్ ఎలా కడతారు ఈ పుల్లల్లాంటి స్తంభాలు వేస్తే చాలా పూర్వర్క్ మన షిప్తో స్టేజ్ కట్టి దాని మీద కవర్ వేసేస్తారు తప్పిస్తే దాని కింద బలం ఉండదు కదా దాంతో ఈ స్టేజ్ కుప్పకూడిపోయి ఈ ఇరవై నాలుగు వీఐపీల్లో ఐదారు గాయాలు తగ్గినాయి ఏమిటి దుస్థితికి కారణం ఏమిటి ఆర్గనైజర్స్ తర్వాత చెప్పారు వాపోయారు ఏమని అందరూ స్టేజ్ మీద ఉంటా ఉంటారు తప్పిస్తే ఆడియన్స్ లో కూర్చోవడానికి ఎవరు సిద్ధపడ్డే అందరూ విఐపీనే మా ప్రాబ్లం ఎలా ఉంది అని వాళ్ళు అంటారు వీళ్ళు మీరు స్టేజ్ బలంగా కట్టించద్దా అని వాళ్ళు అంటారు సో ఈ రోజుల్లో చేసిన సేవ పిసరంతైనా అధ్యాత్మరంగా అనుకున్న దాంట్లో కూడా చేసే సేవ న్యాపేసంత రికగ్నిషన్ కావాలి ఫోటో కావాలి వీడియో కావాలి టీవీలో బొమ్మ రావాలి అనేటువంటి ఆ ఆదుర్ద ఆ అత్రము పది ఉంటుంది మానం కావాలి రికగ్నిషన్ నేను చేశాను రికగ్నిషన్ కావాలి సేవ చేసి టైంకి ఎవడో కనపడ్డం ఫోటో తీసి టైంకి అందరూ తయారవుతారు ఆ ఫోటోలో తలకాయపడాలని ఇలా నిలబడ్డం ఇలా నిలబడతాడు ఎందుకంటే అటువైపు నిలబడితే ఆ ఫోటోలో తలకాయపడాలి ఫోటోలో ఎందుకంటే తలకాయ మానహ మానవ నేను నన్ను గుర్తింపు రావాలి సాధారణంగా ఈ మానవమానాల విషయంలో గొప్ప గొప్పవాళ్ళు అనుకున్న అనబడేవాళ్ళు మహాత్ములు అనబడే వాళ్ళు కూడా ఒక పెద్ద అహంకారానికి బానిసలుగా ఉంటూ ఉంటారు దీన్ని క్రమంగా చాలా శ్రద్ధగా మనస్సు పెట్టి ఆ దోషం నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది చాలా కష్టం ఈ దోషం నుంచి బయటపడడం చాలా కష్టం శ్రీకృష్ణుడు అలమోకగా చెప్పేస్తుంది మానవమానయోహ ప్రశాంతస్యా అని ఎక్కడ అన్నాడు ఇంకో చోట అన్నాడు మానవమానయో స్థులహాని శ్రీకృష్ణుడు ఏది చెప్పినా తను జీవితంలో అనుభవించింది చెప్పాడు ఆయన గీతలో తన జీవితంలో అనుభవించనిది ఉపన్యాసంగా ఆయన చెప్పనే ఆయన రాయవారానికి వెళ్తాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్తే అక్కడ దుర్యోధనుడు ముందు ఆయన్ని చాలా ప్రేమగా స్వాగత సంస్కారాలు చెప్పి లోపలికి తీసుకెళ్తాడు ఈయన చిరునవ్వునవ్వు ఆ తర్వాత రాయిబారం ఫెయిల్ అయిపోతుంది ఈయన చెప్పి మాటలు ఈయన చెప్తాడు ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిపోతే తాళ్ళు వేసి కట్టేసి ఏదో చేసేసి ఈ జైల్లో పెట్టేసి అని పెద్ద అవమానం చేసి ఆయన్ని హాని ఆయన మీద ఫిజికల్గా అటాక్ చేసేయడానికి కూడా దుర్యోధనుడు సంసిద్ధుడవుతాడు అప్పుడు కూడా మరో చిరునవ్వు నవ్వేసి ఊరుకుంటాడు దుర్యోధనుడు భోజనానికి పిలుస్తాడు ఏ మా ఇంట్లో భోజనానికి రా మధ్యాహ్నం భోజనం టైం రాయబారం ఫెయిల్ అయింది భోజనం టైం అయింది కదా భోజనానికి రా అంటే ఆయన చూడు నాకు ఆకలిగా ఉండి మరో చోట భోజనం లేకపోతే అప్పుడు నేను నీ దగ్గరికి రావడం ఒక పద్ధతి లేదా నీకు ప్రేమ ఉండి నన్ను ఆహ్వానిస్తే ఆ ప్రేమకి దాసుడమే నీ దగ్గరికి భోజనం రావడం రెండో పద్ధతి ఇప్పుడు మరో చోట భోజనం ద్వారా ఆకలిగా ఉన్న దుస్థితి నాకు లేదు ప్రేమతో నన్ను భోజనానికి పిలిచే పరిస్థితి నీకు లేదు కాబట్టి నేను రావట్లేదేం చెప్పాలి చెప్పేసి బిదురుడు ఇంటికి వెళ్తాడు ఈ రోజు ఇంట్లో కాల్చిన అరటికాయతో పచ్చడి చేస్తే ఆ పచ్చడి వేసుకుని రెండు మెతుకులు తినేసి వెళ్ళిపోతాడు కాబట్టి తను మానావమానంలో రెండింటి ఎందు చిరునవ్వు ఈ చిరునవ్వు అనేది ఒకటి మెడిటేషన్లో నేను చాలాసార్లు పాయింట్అవుట్ చేశాను ఇన్నర్ స్మైల్ అని ఆ ఇన్నర్ స్మైల్ అనేది దాన్ని అలవరుచుకోవాలి అంటే చిరునవ్వు నవ్వడం అంటే హైదరవాడు కొంచెం అవమానకరంగా మాట్లాడాడు అనుకోండి ఓ చిరునవ్వునవ్వడం చిరునవ్వు నవ్వగలిగారు అంటే జనరల్గా వీడికి చిరునవ్వు నవ్వి అంత స్పేస్ ఉండదు ఎదరవాడు కొంచెం తేడా చేసేపటికి వీడిక్కడ ఉడికిపోతూ ఉంటాడు లోపల నుంచి అలాంటిది ఎదరవాడు అవమానం అని అనిపించినప్పుడు కూడా ఓ చిరునవ్వు వీడు నవ్వగలిగాడు అంటే మై గాడ్ దట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్ నిజానికి మనస్ఫూర్తికారుడు ఏమంటారంటే అవమానా తపో వృద్ధి సమ్మాన తపస్ క్షయ అన మీరు తపస్సు చేసి తపోమయమైన జీవితాన్ని గడిపే పక్షంలో మీరు సంసారంలో ఉంటూ డబ్బు సంపాదిస్తూ భోగాలు అనుభవిస్తూ ఉంటాను అంటే ఆ సందర్భం వేరు అక్కడ మానవమానాలు అది ఆ ప్రక్రియ వేరు అలా కాకుండా నేను అధ్యాత్మ జీవితంలో నేను జీవిస్తున్నాను ఈ శేషజీవితాన్ని ఆత్మజ్ఞాన నిష్టలో నేను గడపాలి శాస్త్ర శ్రవణం అనంత శాసనాలు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ నేను గడపాలి ఈ తపస్సు అంటే ఇప్పుడు మీరు గుర్తుంచేసుకున్న పని తపస్సే నేను చేసుకున్న పని కూడా తపస్సే శ్రవణం కూడా తపస్సే తప ఆలోచనే మనస్సుని ఆత్మస్వరూపము వైపు ప్రసరింపజేయటమే తపస్సు కాబట్టి తపస్సు చేసుకునేవాడికి తపస్సు వృద్ధి చెందేటువంటి సాధనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకోవాలి మన ఎవరైనా అవమానం చేశారనుకోండి మనం చిరునవ్వుతో ఆశీర్వదించి ముందుకు వెళ్ళిపోతే ఆ దాని వల్ల వీడు చేస్తున్న తపస్సు ఇబ్బడి ముబ్బడిగా వర్ధింపుతుంది అలా కాకుండా మనం తపస్సు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మన తపస్సును గుర్తించేసి ఎదరో గుర్తించేట్లో కూడా కొంతమంది తపస్సు చేస్తారు కొంతమంది ఇంట్లో గుర్తించేయకుండా వీధర్ మీద కూర్చొని తపస్సు చేశారు అనుకోండి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది ఒకతను ఒక జపం చేస్తాను అని అనుకున్నాడు గ్రహణం ఏదో పట్టినప్పుడు అదే తన నది తీరా అని కూర్చుని నేను పన్నెండు గంటలు జపం చేస్తాను అని అనుకున్నాడు అనుకుని జపం అలా జపం చేస్తాను అనుకున్నవాడు ఏం చేయాలి చక్కగా ఎవరికి మూడో కంటివాడికి కనపడకుండగా వివిక్త దేశ అని శ్రీకృష్ణుడు చెప్తాడు ఏకాంతంగా ఉండే స్థానానికి మూడో కంటి వాడికి మూడో కంటివాడు అంటే నేను దేవుడు తప్పింకెవరికి తెలియదని అభిప్రాయం సో వీడు మూల కూర్చుని తపస్సు చేసుకోవాలి ఎవరికీ తెలియకుండగా కానీ ఈయన ఏం చేశాడు తీరాన భక్తులు అందరూ స్నానం చేయడానికి ఉన్నటువంటి వేలు ఒకటి కడితే సిమెంట్ తోటి ఒక గట్టి కింద కడితే ఆ గట్టు మీద ఒక చక్కటి స్థలం చూసుకుని అక్కడ కూర్చుని బాగా ప్రతివర్ధనాలు అవి గట్టిగా కూర్చొని ఆయన జపం చేసుకుంటున్నాడు జపం చేసుకుంటుంటే క్రమంగా చిన్న చిన్న కళాకళం ఆరంభమైంది ఏమిటి రా కలకలం కొంచెం కన్ను తెరిచి చూస్తే ఆల్రెడీ భక్తులు ఏం చేస్తున్నారంటే కొంతమంది పువ్వులు కొంతమంది పళ్ళు అలా పెడుతున్నారు ఇంకొకంత ఉంది పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ కూడా ఒకటి కనపడింది అక్కడ అక్కడికి స్లోగా వస్తున్నాయి ఈ లోపల రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల కాగితాలు వంద కాగితం కూడా ఉంది మధ్య వీటి హడావిల్లో అదో కాగితం కూడా ఎవడో వేసి ఈ రకంగా ఆయన గంట అయ్యేప్పటికి ఇంత వచ్చింది ఇంత మూట ఆయన ఎదుర్కొన్న ఎవళ్ళు అడగలేదు పెట్టలేదు ఇంకా వస్తూనే ఉన్నారు ఈ లోపల చిన్న క్యూ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి క్యూలో రెండే స్వామీజీ తపస్సు చేసుకుంటున్నారు చిన్న క్యూ ఆ విధంగా తపస్సు చేస్తే మీకు ఆ తపస్సు అలా అప్పుడు చేస్తుండగానే క్షయమైపోతుంది తపస్స క్షయ సమ్మాన ఎందుకంటే మీరు వంద వంద సార్లు ఉన్న వర్ష చేశారనుకోండి ఆల్రెడీ అప్పుడే ఐదారు ఐటమ్స్ వచ్చాయంటే ఈ జపానికి ఆ లాభానికి సరిపడింది అక్కడికి అక్కడికి సరిపడింది కాబట్టి సమ్మానం అనేది మనకి లభిస్తుంటే సాధుకునే యొక్క లక్షణం ఎలా ఉండాలంటే అయ్యో ఈ సమ్మానం మనకు లభిస్తోంది ఎందుకీ సమ్మానం ఇది అవసరం లేదు కదా సో స సమాజంలో పేరు ప్రఖ్యాతులు కాదు కావలసింది ఈశ్వరుని ఎదుట పవిత్రమైన హృదయంతో నేను భక్తునిగా నిలబడగలగాలి కానీ సమాజంలో పేరు ఎందుకండి అనే ఒక విశాలమైన హృదయంతో సమ్మానానికి భయపడ్డా సమ్మానం చేస్తున్నాడంటే అబోహ్ అని కొంచెం దూరంగా ఉండడం దూరంగా ఉండి ప్రయత్నం చేయడం సమ్మానాన్ని బల బలవంతంగా తిరస్కరిస్తే ఎదరవాడి మనస్సుకు గాయపడుతుంది అలాగే తిరస్కరించరాదు కానీ సమ్మానాన్ని తప్పించుకుంటూ కాలక్షపం చేయటం ఎందుకంటే సమ్మానాన్ని కనుక మీరు ప్రేమగా స్వీకరించిన పక్షంలో మీ తపస్సుకి అది క్షయమైపోతుంది ఏవాళ్ళైనా అవమానం చేశారనుకోండి దాన్ని ప్రేమగా అవమానాన్ని స్వీకరించటం వాళ్ళని బలంగా ఆశీర్వదనం చేయటం అలా చేసినట్లయితే మీ తపస్సు మీకు వంద సార్లు గాయత్రి జపం చేసి ఒకసారి అవమానాన్ని ప్రేమగా స్వీకరించి ఆశీర్వదించగలిగితే మేము వంద సార్ల గాయత్రి చెప్పాలి లక్ష గాయత్రితో సమానం నేను ఊరికే వాల్టికేటివ్ పిక్చర్ మీద చెప్పాను సో సమ్మానం వల్ల తపస్సు క్షయమవుతుంది అవమానం వల్ల తపస్సు వర్ధల్లుతుంది ఇప్పుడు ఈ యాటిట్యూడ్ డెవలప్ అయినట్లయితే క్రమంగా మనుషులో సహజంగా ఉండేటువంటి సమ్మానము ఎడల ఉండే ఆసక్తి తగ్గుతుంది అవమానము ఎడల ఉండే ద్వేషభావన నన్ను ఎవరో అవమానించరాదు అనే ద్వేషభావన తగ్గుతుంది నేను ఒకసారి ఓ మహాత్ములతో ఎక్కడ కూడా వెళ్తున్నా భిక్షకి ఎవరో పిలిచారు ఆయన్ని నేను ఆయనకొక్కన ఉన్నాను ఆయనతో పాటు సాధువు సాధువులతో పాటు భిక్షకి సాధువు వెళ్లికి వీళ్ళు వెళుతూ ఉంటాను ఏముంది ప్రేమగా వెళ్తా సో నేను అలా వెళుతున్నా ఆయన సంతీపించి వెళ్తున్నాను ఆ లోపల ఉన్నాడు యజమాని బయట గేటు దగ్గర గోర్ఖా ఉన్నాడు గేటు తెరిచింది గోర్ఖా పక్కన ఉండేదో ఉంటుందేదో మాట్లాడుతున్నాడు మామూలుగా మేము భిక్షకు వచ్చిన గృహమే వాడిని పిలిచిన గృహమే కదా ఆయన వెళ్తున్నారు ఆయన వెనకాల నేను వెళుతున్నా ఈ గోర్ఖా జన్ హే అని చాలా కోపంగా రోఖం అని హిందీలో చాలా కోపంగా ఆపేసి చలో చన్నాడు గోర్ఖా అనేప్పటికీ ఈయన నారాయణ అనేసి వెనక్కి తిరిగేశారు ఇంకో నీ మరేం చేస్తారు అడ్డంగా పెడితే ఈ లోపల లోపల నుంచి ఆ యజమాను చూశాడు అయ్యో అదేమిటి స్వామిజీవు రావడానికి తలుపు దాటి లోపలికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారేమిటి అని ఆయన కంగారు పడిపోయి పరుగు పరుగున వచ్చేసి మహారాజ్ మహారాజ్ అయ్యే అయ్యే అంటూ కంగారు వచ్చేసాడు వచ్చేసి అయ్యే అయ్యే అని అనేప్పటికి ఇంకొకటి గోర్ఖా సలాంగ నారాయణ అని నారాయణ నామంతో రాశీర్ చేసి లోపలికి వచ్చేసారు యజమానితో చెప్పలేదు యజమానికి సూచన కూడా ఇవ్వలేదు ఆయన యజమానికి ఎందుకో అర్థం కాలేదు ఆ చలో చో ఆయన ఈయనే ఉత్సాహంగా ఆ గోర్ఖాను ఆశీర్వదించేసి లోపలికి వెళ్ళిపోయారు ఆ యజమానికి అసలు విషయమే తెలియలేదు ఎందుకు వెనక్కి వెళ్ళారు అనుకున్నాడు తప్పిస్తే ఈ గోర్ఖా ఇంకల్లా అవమానం చేశాడని ఆయనకి తెలియని కూడా తెలియలేదు వెళ్ళిపోయారు నేను కూడా ఆయన వెంట ఉన్నాను సో భిక్ష చేసి అంటే సమ్మానం చేసినప్పుడు ఏ నారాయణ నామంతో ఆశీర్వదించారో అవమానం సమయంలో కూడా అదే చిరునవ్వు అదే నారాయణ నామస్మరణ అదే ఆశీర్వచన ఈ విధంగా మనవమానముల ఎందు ఎవళ్ళైతే ఆ ప్రశాంతంగా అంటే ఆ సమత్వాన్ని నిలబెట్టుకుంటారో ఇన్నర్ స్మైల్ ఆ లోపల హృదయంలో ఒక చిరునవ్వు దీన్ని కనుక ఆ ఇన్నర్ స్మైల్ని కనుక అభ్యాసం చేసినట్లయితే మీకు ఆ సమత్వం వచ్చేస్తుంది ఇప్పుడు దక్షిణామూర్తి దర్శనానికి వెళ్తాం దక్షిణామూర్తి ఏముంటుంది చిన్న స్మైల్ ఉంటుంది చిరునవ్వు ఉంటుంది అది జాగ్రత్తగా మీరు చూస్తేనే కనపడుతుంది లేకపోతే మిస్ చేసిన ఉదితవదనం దక్షిణామూర్తి మీదే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ మూర్తిని చూసి ఒక స్ఫూర్తిని స్వీకరించాలి ఊరికే ఇంకే విగ్రహాన్ని చూసి వచ్చేసామంటే దాంట్లో గద్ద విలువ ఉండదు అది యాంత్రికంగా తయారవుతుంది ఆ స్ఫూర్తిని స్వీకరించాల్సి ఉంటుంది ఎందుకంటే దేవుడు శిలా విగ్రహస్వరూపుడు కాదు ఆయన దారుమయుడు లేకపోతే పాషాణమయుడు కాదు దేవుడు చిన్మయుడు ఈశ్వరుడు చిన్మయుడు ద్రవ్యమయుడు కాదు సో ఒక సాలిడ్ మెటీరియల్లో లేకపోతే చెక్కో అయితే మరోటో అలా కాదు సో మీ దేవుడు ఆ బ్లాక్ గ్రానైట్ అంటారా లేకపోతే వైట్ స్టోన్ అంటారా ఆ దేవుడు స్టోన్ వాడు కాదు అంటే ఏదో బ్లాక్ గ్రానైట్ వైట్ ఏవో చేసేవాడు చేస్తారు కానీ ఏదో స్టోన్తో చేయాలి కదా సౌత్ ఇండియాలో దేవుడు ఎలా ఉంటాడు బ్లాక్ గ్రానైట్ తోటే చేస్తారు మరి ఇంకేదేంతో చేస్తారు ఎందుకంటే వెస్టర్న్ ఘట్స్ ఈస్టర్న్ ఘట్స్ అంతా బ్లాక్ గ్రానైట్ స్టోన్ దొరుకుతాయి అదే మీరు రాజస్థాన్ వెళ్తే దేవుడు తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు ఎందుకంటే అక్కడ స్టోన్స్ అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీని మీద చర్చ ఏమంటే బ్లాక్ గ్రానైట్ దేవుడు గొప్ప వైట్ స్టోన్ దేవుడు గొప్ప దేవుడు స్టోన్ వాడు కాదు దేవుడు చిన్మయుడు మన ప్రారంభం ఏంటంటే నేను మధ్యాహ్న వీడు దేహాభిమానంతో వీడు కాబట్టి వీడికి దేవుడు కూడా అలాగే కనపడతాడు కాబట్టి అసలు తనను తాను దేహాభిమానంతో భావన చేయకూడదు తనను తాను చిన్మయునిగా భావన చేయాలి అహం అహం అహం అనగానే ఇదిగో చేతులు కాళ్ళు గుండు కొట్టుకుంటుంది ఇప్పుడే భోజనం అలాగ ఉండకూడదు అవన్నీ ఉంటాయి వాటి దారుణాలు ఉంటాయి అహం అనగానే క్షేత్రజ్ఞ ఈ దేహాన్ని జగత్తుని తెలుసు క్షేత్ర శబ్దానికి రెండు వచ్చేస్తాయి క్షేత్ర శబ్దంలో దేహం వచ్చేస్తుంది జగత్తు వచ్చేస్తుంది మహాభూతాన్ని అహంకార సో ఈ దేహాన్ని ఈ జగత్తుని ఈ మనస్సుని మనస్సులో వచ్చేటువంటి ద్వంద్వాలని తెలుసుకుంటూ ఉండేవాడిని ఆ చిన్మయుడను ద నోయింగ్ ఎంటిటీ దట్ ఈస్ వాట్ ఐ ఆమ్ ఆ చైతన్య స్వరూపుడను అనే తెలుసుకుంటూ ఉండాలి తను అనుక నేను దేహము అని అనుకోరాను అలాగే దేవుడు కూడా పాషాణమయుడనో దారుమయుడను అలాగా అలా ఉండకూడదు చెన్మయుడు రూపం ఉంది కదా అంటే రూపంతోటే చెన్మయుడు రూపం ఉన్నా కూడా చెన్మయుడే అల్టిమేట్గా రూపం కల్పిటమే అవుతుంది కాబట్టి ఈ ముదిత వదనము ఆ దక్షిణామూర్తిని దర్శించినప్పుడు ఆయన చిన్మయ స్వరూపుడు అక్కడి నుంచి మనకు ఒక స్ఫూర్తి వస్తుంది ఏమిటి స్ఫూర్తి అంటే అంటే ఊరిగేదో దర్శించాలి కాబట్టి దర్శించని చిత్రగుప్త అకౌంట్లో కొంత పుణ్యాన్ని నోటు చేసుకున్నాడని అలా కాకుండా స్ఫూర్తిని తీసుకోవాలి స్ఫూర్తి ఏమిటి దక్షిణామూర్తి ముదిత ఆయన చిరునవ్వుతో ఉంటాడు ఆయన చేసి బోధదే మౌనవ్యాఖ్య ఆయన సైలెంట్గా చేసి బోధ ఏమిటంటే నాన్న నువ్వు చిరునవ్వునే అభ్యాసం చేయి చిరునవ్వుని ధ్యానంలో భాగంగా చేసుకుని ఆ హృదయాన్ని చిరునవ్వుతో నింపుకోవు అంటే వీటి జీవితంలో సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి అవి అలాగా ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి దాని గురించి నాకు సుఖమే రావాలి అనే ప్రయత్నం వీడు చేస్తున్నాడు కదా ఇప్పుడు ప్రతి మానవుడు కూడా తనకు సుఖమే కావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు కదా ఎలా ప్రయత్నం చేస్తున్నాడు తను శరీర తను కష్టపడి పని చేస్తున్నాడు సుఖం కోసం తన చుట్టూ ఉండే గృహస్థులు భార్య పిల్లల్ని కూడా అదే మార్గంలో వాళ్ళ చేత కూడా పనిచేయిస్తున్నాడు సుఖం కోసం తర్వాత డబ్బు సంపాదిస్తున్నాడు అధికారాన్ని సంపాదిస్తున్నాడు ఇవి చాలాన్నట్టుగా గ్రహాలని వాటిని కూడా చేతనైనంత మ్యానుకులేట్ చేస్తూనే ఉన్నాడు సుఖం కోసం నక్ ఇంకా దూరంగా ఉన్నాయి నక్షత్రాలు వాటిని కూడా మ్యానుకులేట్ చేసి ప్రయత్నం వీటి తరఫు నుంచి వీడు చేస్తున్నాడు అవి ఎంత మ్యానుకులేట్ విషయం అల్లట్టు వీడు చేస్తూనే ఉన్నాడు వీడికి సుఖం వచ్చిందా దుఃఖం తప్పిందా మరి ఇంకెందుకండి ప్రయత్నం అనవసరం కదా మరి ఏం చేయమంటారు సుఖదుఖ అలా ఏడాలా సమత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకో సరిపడుతుంది నువ్వు ఇంక సుఖాన్ని కావాలి అని దుఃఖం రాకూడదు అనే ఈ మేనిపులేషన్ మానేసి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే తెల్లారకూడదు తెల్లారితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈ ఆఫీస్కి వెళ్ళడం పెద్ద న్యూస్టెన్స్ కాబట్టి తెల్లారకుండగా నేను ఏదో చేస్తాను అని ఏం చేస్తాడు ఏదైనా అడ్డు పెడతాడా సూర్యుడికి లేకపోతే నేను పూజలు చేసి సూర్యోదయం కాకుండా చేస్తాను అంటే అవుతుందా ఆగుతుందా అది కాబట్టి వీడు చేసేటువంటి కృతి ప్రయత్నము కూడా సుఖదుఖములను మేనిపులేట్ చేయటం ఆ వచ్చేటువంటి సుఖదుఖములను స్వీకరించటం మానేసి పరిగెడల స్వీకారం కాకుండా కర్తవ్యకర్మను అనుష్ఠిస్తూ సుఖ దుఃఖములను స్వీకరించి సమత్వభావంతో వాటిని ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొని సుఖము ఎడల కృతజ్ఞతాభావము అహంకారము గర్వము లేకుండాట దుఃఖము ఎడల ప్రసాద భావము స్వీకారము సో కృంగిపోకుండగా దాన్ని ఎదుర్కొని కర్తవ్యానుష్ఠానము చేయుట ఇది సమత్వం ఈ సమత్వానికి సంకేతమే చిరునవ్వు ఉడితే చిరునవ్ అంటే ఓ సేపు ఇలా అన్నామని కాదు పళ్ళీ కిలించటం అని కాదు చిరునవ్వు అంటే దట్ ఇన్నర్ స్మైల్ హృదయంలో చిరునవ్వు చెరగని ముద్రపడిపోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా చిరునవ్వు నవ్వగలిగేటువంటి పరిస్థితి రా అనే స్థితికి రావు ఓ మహాత్ములు కూర్చుంటున్నారు ఏమన్నా అదే భూకంపం వస్తుంది కదా అందరూ పారిపోతున్నారు మీరు కూడా పారిపో అని ఎవరో సూచన ఇచ్చారు ఆయన చిరునవ్వు నువ్వు కూర్చున్నారు అలా కూర్చుండిపోయారంటే భూకంపం వస్తే మనం పరిగెత్తి ఏమవుతుందా అదే అడుగుతుందా పరిగెత్తితే తప్పించుకోగలవుతాం కుక్క తరువుకు వస్తుందంటే తప్పించుకోవచ్చు కానీ భూకంపం వస్తుందంటే ఎలా తప్పించుకుంటాం ఇంకా తప్పని దానికోసం ఈ కరువు కూడా ఎందుకు హాయిగా కూర్చుని ఓ నమ శివా అనుకుంటున్నా ఆ విధంగా చిరునవ్వుని జీవితంలో హృదయంలో భాగంగా చేసుకుంటాం ఇది దక్షిణామూర్తి నుంచి మనం నేర్చుకునే బుద్ధుని నుంచి నేర్చుకునేది కూడా అదే బుద్ధుడు కూడా చిరునవ్వు ఉంటుంది ఆయన ముఖం మీద అదే ఆయన బోధ ఆ సమత్వాన్ని ఆ చి అసమత్వానికి చిరునవ్వు సంకేతము కాబట్టి సుఖ దుఃఖములు మానావమానములు ఇప్పుడు చూడండి అవమానం అనేది ఉండే ఇన్సల్ట్ ఇన్సల్ట్ ఎదరవాడు మనల్ని ఇన్సల్ట్ చేయలేడు మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకుంటాం ఈ టాపిక్ను స్వామి వివేకానంద చాలా ప్రేమగా వర్ణించారు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకడు నన్ను ఫూల్ అన్నాడు ఓ పూల్ అన్నాడు ఎలా ఉంటారు ఎందుకంటే తిట్టు పదాలు ఇవో వాడతారు ఓ పూల్ అన్నాడు నన్ను అన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నాకు కోపం వచ్చిందంటే అర్థం ఏంటి ఫస్ట్ నేను వాడు పూలు అన్నప్పుడు నేను పూలు అయినప్పుడే కోపం వస్తుంది వాడు పూలు అనగానే నేను పూలు అవ్వాలి ముందు అవగానే నేను పూలవ్వటం నాకే నచ్చదు నాకే సమ్మతం కాదు కాబట్టి నాకు కోపం వస్తుంది సపోజ్ వాడు ఫూల్ అన్నాడు అనుకోండి ఐ నో ఇట్ నాకు తెలుసు ఏమని తెలుసు నేను ఫూల్ని కాను అన్న అది తెలుసు కాబట్టి ఓ నవ్వు నవ్వు ఊరుకుంటా దాని గురించి మీరు పర్వాలేదు పర్వాలేదు అది కాదు ట్రాఫిక్ వల్ల ఉంది వెళ్ళిపోతుంది లేదు లేదు ట్రాఫిక్ కారణమే ఉంటుంది కాబట్టి ఎదరవాడు పూల నన్నున్నప్పుడు నేను ఫూల్ని అవునా నేను ఫూల్ని అనుకోండి అప్పుడు ఎదురువాడికి నేను కృతజ్ఞతనే ఉండాలి ఎందుకంటే నా దోషాన్ని నాకు ఒత్తి చూపించి సరిదిద్దుకునే అవకాశం కల్పించాడు నేను ఫుల్ కాల్ అనుకోండి సమస్య ఏముండే వాడి అజ్ఞానాన్ని వాడు బయటపెట్టుకోండి దాంట్లో నేను దుఃఖపడాల్సిందే ఉంది ఏ రకంగా చూసుకున్నా అవమానము అనేది యుక్తియుక్తము కాదు దాంట్లో ఏమీ సారము లేదు తర్వాత ఎదుటివాడు మిమ్మల్ని నిందించిన సందర్భంలో ఒక మహాత్ముడు చెప్పిన సలహా ఏమిటంటే మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దు సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దు ఒకసారి నేను ఏదో సభకు వెళ్ళాను ఏదో ద్వైత సభ శంకరాచార్యుల యొక్క సిద్ధాంతాన్ని నన్ను ప్రతిపాదించమని నాకు మైకిచ్చారు మైక్ అవ్వగానే నేను ముందే అడుగుతాను ఎంత సమయం అనేది ఎందుకంటే వాళ్ళు చెప్పిన సమయం దాటి మాట్లాడడం ముందు నాకు తాత్పర్యం ఉండదు అంటే మీరు అరగంట మాట్లాడండి అన్నారు సరే నేను మొదలుపెట్టాను మొదలుపెట్టి చెప్పుకుంటే మధ్యలో ఆయన అడ్డుపడ్డారు మీరు టాపిక్లో ఒక రండి ఆయన అడ్డుపడ్డారు అంటే నేను అన్నారు మీరు ఇంకా మాట్లాడకండి మీరు ముప్పై నిమిషాలు ఉన్నారు కదా టాపిక్ ఏది నేను చూసుకుంటాను మీరు ఇంకా మాట్లాడద్దు అని వారికి నేను సూచన ఇచ్చాను వారు ఊరుకున్నారు నేను మాట్లాడటం ప్రారంభించాను మాట్లాడటం ప్రారంభిస్తే ఒక ఆయన అన్నారు ఈ అద్వైతం అంతా వేస్ట్ అన్నారు అంటే నేను నవ్వు నువ్వు ఊరుకున్నాను ఆ తర్వాత ఇంకేదో శంకర్లేని ఏదో అనుకోరు నేను అన్న చూడండి ఆచార్యులు ఎందుకు నిందిస్తారు ఆచార్యులను నిందించడం ఇవంటి పెద్దలకు అది శోభన ఇయ్యదు ఆచార్యూ చేయద్దు అనేసి వచ్చిన దాంట్లో నేను అవమానం నేను హాయిగా కూర్చున్నాను తర్వాత భోజనాలు అవి వడ్డించారు భోజనం నాకు ఇచ్చిన రక్షణ కూడా చక్కగా జబ్బులు పెట్టుకుని నేను లేచుకోవచ్చు కాబట్టి దీంట్లో మనం అవమానపడాల్సిందేముంది అదేంటి నేను ఉండగా అంత మాట అంటావా పెట్టుకుంటే అది అందరికీ కష్టం కాబట్టి మానవమానముల ఎడలా ఆ ప్రసన్నత ఇప్పుడు శంకరుని యొక్క మహిమను అంచనా వేసడానికి ఆయనకేం సామర్థ్యం ఉంది శంకరుణ్ణి ఆయన అన ఆయనకేం తెలుసు కనుక కాబట్టి దాని గురించి నేను కంగారు పడాల్సిందే అండి ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్ వచ్చి ఐన్స్టైన్కి ఏం రాదంటే మనం దాంతో కంగారు పడాల్సిందే ఉంటుందండి ఐన్స్టైన్కి రాదో అసలు ఐన్స్టైన్ స్పెల్లింగ్ చెప్పే అర్హత కూడా వాళ్ళకు ఉండదు కాబట్టి దాని గురించి దీంట్లో అవమానపడాల్సిందే అండి కనుక మానావమానముడ ఏడల సంపూర్ణమైన సమత్వం మనం సంపాదించుకోవాలి మన హృదయంలో మనం ఏం చేస్తామంటే అనేక పర్యాయాలు ఈ గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటాం గ్రౌజ్ అని అంటారు అంటే ఫలానా అప్పుడు నన్ను వాళ్ళు అవమానం చేశారు ఇప్పుడు వీళ్ళు అవమానం చేశారు అని ఇవి ఈ ఈ గాయాలు మానసికమైన గాయాలు ఇవి పోవు అలా పట్టేసి ఉంటాయి అవి ఆ గాయం మనలో ఉందంటే ఆ అవమాన భావన ఆ ఇన్సల్ట్ అయింది నాకు అనే ద్వేషభావన మనలో ఉందంటే అది మన హృదయాన్ని కలుషితం చేసేస్తూ ఉంటుంది ఎంత కలుషితం చేస్తుందంటే దాని కారణంగా మన హృదయంలో సమాహితుడై ఉన్నా సమాహితుడంటే నిత్య సన్నిధి నిత్య సన్నిధి బృందావనంలో శ్రీకృష్ణుని నిత్య సన్నిధి అని భక్తులు చెప్తారు వాస్తవంలో మీ హృదయము పరమేశ్వరుని యొక్క నిత్య సన్నిధి పరమాత్మ సమాహిత ఆ పరమాత్మ మనకి లేకుండగా మన ప్రారంభం ఎలా ఉంటుందంటే ఇంక ఈ శ్లోకాన్ని కంక్లూడ్ చేసే ముందు నేను చిన్న వృత్తాంతం చెప్పి కంక్లూడ్ చేస్తాను మనం భాష్యాన్ని చూస్తూ ఉన్నాము వసోజితాత్మన కార్యకరణ సంఘాత ఆత్మతోయన సహజితాత్మ తితాత్మన ప్రశాంత ఉపశాంత ఉందాము పరమాత్మ సమాక సాక్షాద్త్మభావే ఇప్పుడు పరమాత్మ హృదయంలో చాలా నిత్య సన్నిధిగా చాలా దగ్గరగా ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు అక్కడ ఏదో అక్కడ అలా అలా ఇండిపోయి ఏదో ఒక మహిమ ఏదో పెట్టుకుని అలా ఒక ఒక దీపం ఏదో ఉన్నా అలా అలాంటి లేనిపోని కల్పన లేని పెట్టద్దు ఏదో చిన్న ఫ్లాష్ కింద ఉన్నాడను లేకపోతే ఈ ఈ మైనట్ మ్యాన్ అనే ఉంటారు చూడండి చిన్న చిన్న ఈ సినిమాలో వాటిలో ఉండిపిస్తూ ఉంటారు బొమ్మలు అలాగే ఎక్కడో ఉన్నాడనో ఓ కార్నర్లో ఉన్నాడనో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇలాంటివి కల్పనలు ఏం కొంతమంది అలాంటివి చెప్తూ ఉంటారు అదేం తెలుసు చెప్పిన మాట కాదు స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యి అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అదంతా కూడా బెకార్ దాంట్లో ఏమి సారం లేదు పరమాత్మ సమా ఆత్మరూపంగా ఉంటాడు ఈశ్వరుడు ఆత్మ అహంకారం కాదు అహంకారమును కూడా ప్రకాశింపజేసే ఆ చైతన్యం ఇప్పుడు అహంకారము రాకముందు మీరున్నారు కదా నిద్ర లేద్ర లేవగానే ముందు రాగానే అహంకారం ఉన్న నిద్రలో అహంకారం లేదు కానీ మీరున్నారు నిద్రలో మీరున్నారు నిద్ర లేవగానే అహంకారం రాలేదు ఇంకా ఈగో రాలేదు కానీ మీరున్నారు కాబట్టి అహంకారం మీరు కాదు అహంకారం ఏ మూల స్రోతస్సు నుంచి ఆదిజ్యం ఆ చైతన్యం గో అది ఆత్మ ఆ ఆత్మ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆత్మభావేన వర్తతే ఇత్యర్థ అంతేగాని పరమాత్మ సమాహిత అంటే ఆ హృదయంలో ఓ కార్నర్లో నేనుంటే మరో కార్నర్లో ఈశ్వరుడు సర్దుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు అర్దు కుంపలో ఉన్నట్టుగా అలాగనుకోదు ఆత్మరూపంగానే ఉన్నాడు అంటే అర్థమైనట్టు తెలుసునండి నీకు సత్యం తెలియకపోతే దేవుడు వేరు నేను వేరు సత్యం తెలిస్తే శివోహం శివోహం అని అర్థం ఆత్మభావేన వర్తతే భాగవతంలో ఈ విషయాన్ని చెప్పే ఒక చక్కటి శ్లోకం ఉన్నది అది నాకు ఎదురుకుండా కనపడుతోంది ఇక్కడ అది బెల్లంగొండ రామరాయకవి గారు రాశారు యదోపరామ మనస్సో నామరూపరూప స్మృత సంప్రమోషాత్ భాగవత శ్లోకాలు కొంచెం కఠినంగా ఉంటాయి ఏకాదశి స్కంధంలో ఉండే హంస గీతి అనే దాని మనస్సు యొక్క స్ట్రక్చర్ ఏమిటి మనస్సుకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా ఇప్పుడు గోడ ఉండే గోడ్ అంటే ఏమిటండి ఇటకలని ఇటకల యొక్క అమరికే గోడ అనిపారు ఇట ఇటకలు అదేవిధంగా మనస్సు అంటే ఏమిటి సంకల్పముల ప్రవాహము అదే మనస్సు అంటే సంకల్పం అనగానేమి సంకల్పం యొక్క కంటెంట్ ఏమిటి అంటే నామరూప నామరూపం తప్ప ఇంకేమో నేమ్ దట్ గోస్మితే ఫామ్ నేమన్ ఫామ్ నేమన్ షేప్ అది సంకల్ప కాబట్టి మనస్సు యొక్క స్ట్రక్చర్ ఏమిటి నామరూపాలే నామరూపంలో ప్రవాహమే ఈ నామరూపంలో ప్రవాహమే ఒక తెర అయిపోయింది ఈ తెర మాట చాలాసార్లు చెప్పాము యతేవలయ స్వసంస్థయా ఇప్పుడు తరంగము దేని నుంచి పుట్టింది జలాశయం నుంచి పుట్టింది జలాశయం కంటే భిన్నమా అన్నట్టు కనపడుతుంది సెపరేట్గా ఉందా అన్నట్టు కనపడుతుంది మూవ్ అవుతోందా అన్నట్టు కూడా కనపడుతుంది బట్ the fact it is not it is neither moving nor is it different from the water body adhi mooka anchalanamu ledhu vastavanga chalana undadu meeku alage akada danu gurinchi ippudu notiga meer aalochinchandi so ee tarangam undu e ee tarangam em chestindi ee alladi vaanesthi ee kadalika parvutiyadam vaanesthi sakkaga leena vaitundi kaamuga aitundi aithe yavuthundanna tarangam jalashyamu samudrava aitundi adhe vidhanga నామరూపముల సంక నామరూపాత్మకమైన సంకల్పముల ప్రవాహము ఒక అల్లకల్లోలంగా నామరూపాలతో నిండిపోయి ఉన్నటువంటి మనస్సులో క్రమంగా నామరూపముల యొక్క ప్రభావం తగ్గి మనస్సు ప్రశాంతంగా అయిపోయి అయిపోతే అంటే ఏ స్వరూపం నుంచి ఆవిర్భవించిందో ఆ స్వరూపంలో విలీనం అయిపోతే ఏమవుతుందో తెలుసిన అది హంసస్మై శుచిషద్మనే నమ అది ఆ హంస హంసంటే సర్వ స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్యము ఎలా అయితే విలీనమై సముద్రం అయిపోతుందో అదేవిధంగా మనస్సు విలీనమై ఆత్మ మరి ఆత్మ అయింది సరే మరి దేవుడు మాట దేవుడంటే పరమాత్మ సమాహిత కాబట్టి ఆ విధంగా మనస్సుకి కల్లోల పెట్టేటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మీరు న్యూట్రలైజ్ చేసి పారిస్తే అయితే నిద్రపోతారు లేకపోతే ఆత్మభావంతో మిగిలి ఉంటారు నిద్రపోతే సరే సమస్య లేదు ఎలాగ ఈశ్వరునిలో విలీనమయ్యే ఉంటాము కానీ ఆత్మభావంలో నిలిచి ఉంటారు జాగ్రత్త అవస్థలో దాన్ని జాగ్రత్త సుశుక్తి అంటారు ఎలా అయితే నిద్రలో మనం మన మూల స్రోతస్సు అయిన పరమేశ్వరునిలో విలీనమై ఉంటామో సరిగ్గా అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా మన మూల స్రోతస్ అయినటువంటి పరమాత్మ చైతన్యంలో విలీనమై ఉంటే దానికే శివోహం శివోహం పరమాత్మ సమాహిత అంత సరళమైనటువంటి విషయము అని సాక్షాత్ ఆత్మభావేన వర్తతే ఇత్యర్థ కాబట్టి ఎప్పుడైనా ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అంటే అదేనండి బాబు దేవుడు అంటే దేవుడు అంటే అక్కడెక్కడ ఉంటాడో లేకపోతే ఇంకో పక్క ఊళ్ళో ఉంటాడని అనుకున్నారు పక్క ఊళ్ళోనూ ఉంటాడు అక్కడా కూడా ఉంటాడు బట్ ముఖ్యంగా మీ హృదయంలో ఆత్మరూపుడుగా ఉంటాడు దేవుణ్ణి హృదయంలో ఆత్మరూపుడుగా సాక్షాత్కరించుకున్న తర్వాత మీకు జగత్ దేవుడు కనపడతాడు హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు మూసుకుపోయి నేను నామరూపా నేను ఒక సంసారాన్ని సుఖిని దుఃఖిని జీవుణ్ణి పరి పరిచ్ఛన్నమైన ఒక భ్రమలో దేహాభిమానంతో జీవిస్తూ నాకు దేవుడు కావాలని చూస్తే మీకు దేవుడు కనపడ్డాడు ఇల్లు వాకిళ్ళు మనుషులు వీళ్ళు దేవుడు కనపడ్డాడని మనం అనుకోవాలి మన మనకి మనమే కన్విన్స్ చేసుకోవడం కష్టం నాకు ఆశ్చర్యమనిపిస్తుంది మీరు ఆలోచించి చూడండి పెద్దలు ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్తాం దేవాలయంలోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసి వచ్చిన ఏ దేవుడు ఉన్నాడని అడుగుతాం అంటే ఇప్పుడు ఇప్పుడు చేసింది దేవుడి దర్శనం అవునా అంటారా ఇట్ ఈస్ సచ్ఎ ఫిలింగ్ సీ థింగ్ ఐఎమ్ టు కన్విన్స్ మై సెల్ఫ్ ఎందుకంటే ఇప్పుడు చేసింది దేవుడి దర్శనం అయితే మళ్ళీ దర్శనమైన అరనిమిషంలోనే మళ్ళీ దేవుణ్ణి దర్శనం చేయాలి ఇంకో దేవుణ్ణి దర్శనం చేయాలి అనే అసంతృప్తి కలిగిందంటే అర్థం ఏంటి చేసిన దర్శనం అది దర్శనమా కాదా ఇది ఎలా ఉందంటే ఇప్పుడే కాఫీ తాగి అలా మళ్ళీ కాఫీ తాగితే బాగుందంటే ఇప్పుడు ఈ తాగిన కాఫీ తాగినట్ట తృప్తి కలిగినట్ట అసలు ఏమన్నా లేదా ఈ దేవుడి దర్శనం కూడా అంతకంటే కనాకష్టం ఉంటుందే అంటే అర్థమేటి ఇట్ ఈస్ మోస్ట్ అన్కన్విన్సింగ్ ఈవెంట్ టు మైశాలి అని నాకు నాకు అనిపించింది మీరు కూడా ఆలోచించండి కాబట్టి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం చాలా ప్రధానమైన విషయం దానికి మనస్సుని శుద్ధి చేయుట అది చేయాలి కించ శీతోఖ దుఃఖేషుచీతూ ఉష్ణము సుఖము దుఃఖము వీటి ఎందు సమత్వాన్ని కలిగి ఉండుట